ఇది యొక్కటి వివేకులకు ఎంచి చూచి తెలియగలది అదన వారల నిన్నంటినవారల నీయంతల చేతువుగాన బ్రహ్మాది దివిజుల కంటే నీ భక్తుడు అధికుడని చాటుటగాదా బ్రహ్మలోకమున కంటే పట్టము గట్టితి ధ్రువునిని బ్రహ్మ నీ నీ దాస పరికరమి ఘనమునుటిదిగాదా బ్రాహ్మణుడకు దుర్వాసుడు అంబరీషు పాదములకు మొక్కగా చేసితివి కర్మ మార్గములనుండే ఋషులకు యోగ్యుడు నీ దాసుడను నర్మిలి ముందరి బ్రహ్మ పట్టమిది హనుమంతునికి కట్టితివి ధర్మములోపలనెక్కుడు వైష్ణవ ధర్మమధికమని తెలుపుటగాదా మర్మపు రాక్షసుడగు నా బలికిని మహిచడని భోగములిచితివి నిఖిల వేదముల కంటెని ఎక్కుడు నీ దాసుని మాటే అనుచు శిఖర ప్రతిష్టగా ప్రహ్లాదుని చేసేతన పొడచూపితివి సుఖులలోన నీ దాసుడే సుఖియని సుకునకు మోక్షం బొసగిటివి మఖమూరితి శ్రీ వెంకటేశ్వరుడా మా పాలిటనే దక్కితివి